జై గురుదత్త యోగవాసిష్టం నిర్మాణ ప్రకరణం ఉత్తరార్ధం తొమ్మిదవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు వశిష్ఠమహర్షి శ్రీరామచంద్రుడికి తత్వబోధ చేస్తున్న సమయంలో ఆ సభా మండపంలోకి ఆహ్వానం మేరకు విపశ్చిత్ రాజు వచ్చి వశిష్ఠమహర్షితో తన అనుభవాలన్నీ చెబుతూ ఇలా అన్నాడు నేను ప్రపంచాన్ని చూస్తున్నప్పుడల్లా ఇది సత్యం కాదు ఇది సత్యం కాదు అనిపిస్తునే ఉండేది విచారించిన కొద్దీ ఆ మాటే అనిపించేది అయినా ఇది వేరు ఇది వేరు అనే చెరుదృష్టి నశించేది కాదు అందుకే సుఖ దుఃఖాల అనుభవాలు ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేవి ఈ అనుభవ పరంపరలో ఒక ఆశ్చర్యకరమైన అనుభవాన్ని చెబుతాను వినండి అని శవోపాఖ్యానం ఆ సభాసులందరికీ చెప్పడానికి విపశ్చిత్ రాజు ఉద్యుక్తుడయ్యాడు విపశ్చిత్ రాజు ఇలా అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఈ బ్రహ్మాండంలో మీ వారు ప్రవేశించడానికి కూడా సాధ్యం కానీ భయంకరమైన భూలోపం ఒకటి ఉంది నేను అగ్నిదేవుడి వరప్రభావం వల్ల ఒకప్పుడు ఆ లోకానికి చేరాను అక్కడికి చేరి చుట్టుపక్కల పరిశీలిస్తూ చూసేసరికి ఆ నెల మీద ఏదో పెద్ద నీడ కదులుతున్నట్లు అనిపించింది ఆ నీడ ఎక్కడి నుంచి వస్తోందా అని తలెత్తి పైకి చూసేసరికి సుదూర్ ఆకాశంలో పర్వతం వంటి మానవాకారం ఒకటి కనిపించింది దాని నీడే భూమి మీద ఆశ్చర్యం ఆ మానవాకారం ఆకాశంలో నిలకడగా లేదు గిరగిర తిరుగుతూ శరేగంతో కిందకు పడుతోంది అది అలాగే కింద పడితే నేను దాని కింద పడి నలిగి పచ్చడి అయిపోవడం ఖాయం ఆ భయంలో నేను ఇటు అటు చూసేసరికి దగ్గరలోనే ఒక అగ్ని జ్వాల కనిపించింది నేను అనేక జన్మలుగా అగ్ని ఉపాసన చేసి ఉన్నవాడిని కనుక ఈ పర్వతాకారం కింద పడి చచ్చిపోవడం కన్నా అగ్నిలో దూకడం మంచిది అనిపించింది వెంటనే ఆ అగ్ని జ్వాలలోకి దూకేశాను అగ్నిదేవుడు కరుణామయుడు నేను చేసిన పూజలు మర్చిపోలేదు ఆయన నా పట్ల చల్లని వాడి నన్ను ఓదార్చి తన వాహనమైన చిలుక మీద నన్ను కూర్చోబెట్టుకుని నా లోకానికి పోదాం పద అంటూ పైకి ఎగరసాగాడు పైకి ఎగురుతున్న కొద్దీ కింద ఆ మానవాకారం దగ్గర అవుతోంది అది వట్టి శవము అని ఇప్పుడు అర్థమైంది అది మా నెత్తె పడుతుందనే భయంతో నేను వణికిపోతున్నాను అగ్నిదేవుడు మాత్రం నిర్భయంగా పైకి ఎగిరి ఆ శవం దగ్గరవుతూ ఉండగా తాను అగ్నిజ్వాలలను పెంచి వాటితో ఆ ఒక రంధ్రం చేసుకుని ఆ రంధ్రం గుండా ఆ దాటి పైకి వెళ్ళిపోయాడు ఆయనతో పాటు నేను పైకి చేరాను నా ప్రాణాలు కుదుట పడ్డాయి కుతూహలంగా కింతకి చూడసాగాను చూస్తు ఉండగానే ఆ మహాశవం భూమి మీద పడింది భూమి పగిలినంత శబ్దం అయింది ఆ శవం యొక్క ఆకారం భూమి చాలా పెద్దదిగా ఉంది మేము పైకి ఎగిరిపోతూ ఉన్నాం దేవతా బృందాలు ఈ చప్పుడు విని దిక్కుల నుంచి భూమి దగ్గరకు వస్తున్నాయి అంత గందరగోళంగా ఉంది ఆ సమయంలో నేను అగ్నిదేవుణ్ణి అడిగాను దేవా ఇంత పెద్ద శవం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు కిందకి పడింది అని అగ్నిదేవుడు నవి ముందు ఏం జరుగుతోందో చూడు తరువాత వివరాలు చెబుతాను అన్నాడు నేను భూమికేసి చూశాను భూమి కనబడలేదు ఆ శవం తాలూకు పొట్ట మాత్రమే కనిపించింది ఆ శవం యొక్క తల చేతులు కాళ్ళు అన్నీ ఎక్కడిదాకా వ్యాపించాయో నాకు అర్థం కాలేదు ఆ మాటే అగ్నిదేవుణ్ణి అడిగాను అవి వెళ్ళి లోకాలోక పర్వతం మీద పడ్డాయి మానవులకు ఆ ప్రాంతాలు కనిపించవు అన్నాడైనా ఆయన అలా అంత దగ్గర నుంచి ఆయన కరుణ వల్ల నాకు ఆ ప్రాంతాలు కూడా కనిపించసాగా ఇంతలో దేవతా బృందాలు ఆ శవానికి దగ్గర అయినాయి వాటిలో కొన్ని బృందాలు ఆ శవం చుట్టూ నాట్యం చేస్తూ కాళరాత్రీదేవిని ఆహ్వానించసాగాయి ఇంతలో ఆ కాళరాత్రీదేవి అక్కడికి వచ్చింది ఆమె భక్తులంతా కేరింతాలు కొడుతూ తల్లి ఈ శవాన్ని మేము నీకు కానుకగా సమర్పిస్తున్నాం నువ్వు నీ పరివారంతో కలిసి దీనిని భక్షించు అని ప్రార్థించారు ఇదే విషయం నిర్వాణ ప్రకరణ ఉత్తరార్ధంలో ఎనభై ఒకటవ సర్గలో శిలాంతర్గత జగద్వర్ణన ఘట్టంలో ఈ కాళరాత్రిదేవి ప్రసక్తి వచ్చింది అక్కడ పెద్ద వర్ణన కూడా ఉంది ఇక్కడ అంత వర్ణన లేకపోయినా ఇంచుమించు అలాంటి వివరాలే ఉన్నాయి విపసిద్రాలు చెప్తున్నాడు మహర్షి తన భక్తులు అలా ప్రార్థించేసరికి ప్రాణశక్తి స్వరూపిణి అయిన ఆ దేవి తన ప్రాణవాయు ప్రభావం చేత ఆ శవంలోని రక్తాన్ని తాగడం ప్రారంభించింది ఆ రక్తం తాగుతున్న కొద్దీ ఆ దేవి మరింత లావు అయింది ఆమె పరివారమైన ఇతర దేవతలు ఆ శవం యొక్క అవయవాలను పీక్కు తినడం మొదలుపెట్టాయి లోకాలోక పర్వత శిఖరాలలో ఆ శవం యొక్క అవయవాలు లేని చోట్ల మిగిలిన దేవతలు గుంపులు గుంపులై గుడి భయం భయంగా ఈ దృశ్యాలను చూస్తున్నారు అందరూ చూస్తూ ఉండగానే అప్పటి వృక్ష సంపదతోనూ పర్వతాలతోనూ నదులతోనూ తోను కలకలలాడిన భూదేవిని శవంలోని కొవ్వు నెత్తురు మాంసం మొదలైనవి పూర్తిగా ఆవరించేసాయి భూమిని గుర్తుపట్టడమే సాధ్యం కావడం లేదు కాళరాత్రి పరివార దేవతలు ఆ మాంసఖండాలను తినగా తినగా భూమండలం యొక్క ఆకారం కొంచెం కొంచెం యట పడసాగింది అప్పటికి భూదేవి మేదసు అనే వస్త్రపు పొరలను ఒంటి నిండుగా చుట్టుకొని ఉన్నట్లుగా ఉంది ఆ శవంలోని యువకులు భూమి మీద కొత్త కొండలు అయ్యే మహర్షి అది నేను కొంచెం తేలికపడి అగ్నిదేవుణ్ణి మళ్ళీ అడిగాను ఈ శవం ఎలా వచ్చింది అని అగ్నిదేవు అనుగ్రహించి ఇలా వివరించాడు విపశ్చిద్ రాజా నీ నిద్రలో నిన్ను నువ్వే మరో బాటసారిలాగా చూసుకున్నట్లుగా శుద్ధ చిన్మాత్రమైన పరబ్రహ్మ తనను తానే తేజస్సుగా చూసుకుంది అలా తేజ పరిమాణురూపాన్ని ధరించిన ఆ పరబ్రహ్మ తనను ఆవరించిన అజ్ఞానం యొక్క బలంచేత తను పెరగాలని సంకల్పించింది నీ సంకల్పమే నీ స్వప్నంలో మహానగరంగా మారినట్లుగా ఆయిన సంకల్పమే ఈ ప్రపంచంగా రూపొందింది ఆ ప్రపంచంలో పర్వతాకారుడైన ఒక రాక్షసుడు వనవాసి అయిన ఒక మహర్షి తలోమూల జీవనం చేస్తున్నారు ఒక రోజున ఆ రాక్షసుడు గర్వంతో మెడిసిపడుతూ వచ్చి ఈ మహర్షి ఆశ్రమం మీద పడ్డాడు పర్వతం అంత ఆకారం మీద పడేసరికి మహర్షి గారి పర్ణశల నుజ్జు నుజ్జు అయిపోయింది మహర్షిగారు గారు మాత్రం చావు తప్పి కన్నులొట్టబోయినట్లు ఎలాగో తప్పించుకొని బయటపడ్డాడు ఆ కోపంలో ఆయన ఉరిచిపోయి ఓరి అధమా కొండంత శరీరం ఉండబట్టే కదా ఎంత ఘోరం చేసావు కనుక నువ్వు చచ్చి దోమ వై పుట్టుతూగాక అని శపించాడు తక్షణమే కొండ రాక్షస శరీరంలోని అంతే దానికి చిన్న దోమ శరీరం వచ్చేసింది అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ విపశ్చిత్ రాజు గారు ఈ కథ ప్రారంభిస్తూ ఈ ప్రపంచం అంతా స్వప్న ప్రపంచం అన్నారు ఈ మాట మీరు కూడా చాలాసార్లు అన్నారు స్వప్న ప్రపంచంలోని దేహాలకు జన్మస్థానం అంటే యోని అంటూ ఏది ఉండదు కానీ ఈ జాగ్రత్ప్రపంచంలోని శరీరాలన్నీ తల్లి కడుపులోంచే జన్మిస్తున్నాయి వీటికో వంశం వృక్షం ఉంది మరి ఈ రాజు చెప్పే తల్లి ఎవరూ ఉన్నట్లు లేదు అంటే ఈ జాగ్రత్ప్రపంచంలో కూడా కొన్ని శరీరాలు తల్లి లేకుండానే పుడతాయని ఒప్పుకోవాలంటారా వశిష్ఠుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు చిన్న చిన్న సమస్త ప్రాణులకు కూడా రెండు రకాల జన్మ ఉంటుంది ఒకటి బ్రహ్మమయ జన్మ రెండు భ్రాంతిజన్యమైన జన్మ పూర్వరూఢ జితన్మాత్రంజనాత్ భూతానం సంభవించ భర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట ముప్పై ఆరవ సర్గ ఇరవై శ్లోకం ఈ జన్మకు పూర్వమే గట్టిగా నాటుకుని ఉన్న భ్రాంతి పరంపర వల్ల పంచభూత తన్మాత్రలతో తాదాత్మ్యం ఏర్పడి దానివల్ల ఒక జీవి జన్మిస్తే ఆ జన్మ భాంతిమైన జన్మ ఈ జన్మలో దృశ్య సంపర్కం దృఢంగా ఉంటుంది సో నిజ నిర్వాణ ప్రకరణ ఉత్తరాార్థం నూట ముప్పై ఆరవ సర్ఖ ఇరవై నాలుగవ శ్లోకం పరబ్రహ్మకు ప్రపంచ ప్రపంచభ్రాంతి ఏమాత్రం అంటని దశలో అంటే సృష్టికి పూర్వ దశలో ఆ బ్రహ్మ తన సంకల్ప బలంచేత తనే పంచభూతాలుగా వివర్తం చెందుతుంది ఆ రకమైన పంచభూత జన్మ జన్మ ఈ జన్మకు వేరే యోని అంటే తల్లి కడుపు ఉండదు రామ ప్రపంచంలో ఎన్ని జన్మలను పరిశీలించినా ఈ రెండు రకాల జన్మలే కనిపిస్తాయి భ్రాంతి వల్ల జన్మ కనిపిస్తే దానికి కారణమైన యోని నీకు స్పష్టంగా కనిపించిన కనిపించకపోయినా అది యోనిజమైన జన్మే ఆ దృష్టితో చూసినప్పుడు స్వప్న జన్మకి జాగ్రత్త జన్మకి భేదం ఏమీ లేదు రెండు మాయామయ జన్మలే కనుకా కనుక యోనిజన్యాలైన జన్మలే జాగ్ర జన్మకు వంశ పరంపర ఉంటుంది కదా అంటావేమో ఆ పరంపర మహా అయితే చతుర్ముఖ బ్రహ్మ దాకా పోతుంది ఆ వెనకాల ఆయనకు తల్లి ఆయన చేసిన మొట్టమొదటి సృష్టి మానవ సృష్టి అయి ఉండాలి కానీ దాంపత్య సృష్టి కావడానికి వీలు అలాంటి మానవ సృష్టిలో పుట్టిన సనక సనాందనాదులు జాగ్రజీవులు అంటావా స్వప్నజీవులు అంటావా వారికి తల్లి లేనంత మాత్రాన వారిని స్వప్నజీవులని అనగలమా కనుక వంశవృక్షాన్ని బట్టి జాగ్రజన్మకు ప్రత్యేక స్థాయిని కల్పించలేము అదీ ఒక్కొక్కసారి స్వప్నంలో కూడా ఇలాంటి వంశవృక్షం కనిపిస్తునే ఉంటుంది దాన్ని బట్టి ఆ జన్మ జన్మ అనగలవా కనుక ఈ దోమ వంశవృక్షాన్ని వదిలేసి పై కథ విందాం ఈ విపశ్చిత్ రాజుగారు చెప్పబోయే కథ నేనే చెబుతాను విను దోమలకు రెండు రోజులే సామాన్య ఎంతటి మహారాక్షసుడు దోమగా పుట్టినా ఆ ఆయుర్దాయం పెరగదు కదా మన దోమ ఓ రెండు రోజుల పాటు మురికి గుంటల దగ్గర గడ్డి గుబురుల్లోనూ ఆనందంగా స్వేచ్ఛావిహారం చేశాడు రెండో రోజు చివరికి వస్తూ ఉండగా ఆ గడ్డి గుబురులలోనే ఆడుకుంటున్న లేడి పిల్ల ఒకటి దీని నెత్తిన కాలు వేసింది మహా మహాపర్వతంలాగా నెత్తిని పడబోతున్న ఆ లేడి గిట్టను చూస్తూ ఈ దోమ భయంతో వణికిపోతూ తప్పించుకోవాలని చూసింది కాని సమయం చాలా లేదు గిట్ట నెత్తిని పడనే పడింది పచ్చడి అయిపోయింది భయ వల్ల లేడిని ఏకాగ్రంగా చూస్తూ మరణించినందువల్ల పైజన్మలో ఆ దోమ ఒక జింక అయి పుట్టింది ఈ జింక పిల్ల అడవిలో హాయిగా విహరిస్తూ కొంతకాలం గడిపింది ఒక రోజున ఒక బోయవాడు బాణం వేసి దాన్ని కొట్టాడు భయం ఆ బోయవాడినే భావన చేస్తూ మరణించినందువల్ల ఆ లేడీ పైజన్మలో ఒక బోయవాడై పుట్టింది ఆ బోయవాడి గూడానికి దగ్గరలో ఒక ముని పల్లె ఉండేది క్రమంగా ఆ ముని మునివాటికలో ఉండే ఒక మునితో ఆ బోయవాడికి స్నేహం కుదిరింది ఆ ముని వీడికి వీరి చిక్కినప్పుడల్లా వైరాగ్యం గురించి అహింస గురించి నూరు ప్రారంభించాడు కొన్నాళ్ళకు ఆ బోధ ఆ వ్యాధుడికి తలకెక్కింది కొంచెం ఆలోచించడం మొదలుపెట్టాడు చివరికి ఒక రోజున ఆ బోయవాడు ముని దగ్గరకు వెళ్ళి హింసే సకల దుఃఖాలకు మూలం అంటున్నారు కదా ఏ దుఃఖము లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పండి అని అడిగాడు ఆ మునికి ఉత్సాహం పెరిగింది ఆయన ఇతనికి శమధమాదుల అభ్యాస క్రమాన్ని తత్వ చేసే విధానాన్ని విపులంగా బోధించి ఇక నుంచి నువ్వు నా ఉండు ఈ విల్లంబులు విసిరి పారే ఆయాచితంగా ఏది దొరికితే అది తిను సత్సాంగత్యంలో ఉండు అని బోధించాడు బోయవాడు అలాగే జీవించడం ప్రారంభించాడు ఆ బోయవాడి వివేకం క్రమక్రమంగా పెరగసాగింది అతని అంతరంగంలో కొత్త చర్చలు మొదలైనవి అవి సాగి ఎటూ తెగక చివరికి ఒకరోజున అతను ఆ ముని దగ్గరకు వెళ్ళి భగవన్ దృశ్యతే నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట ముప్పై ఏడవ సర్గ ఐదవ శ్లోకం భగవాన్ బయట లోపలా ఉన్న ఈ స్వప్నం ఎలా కనిపిస్తోంది అని అడిగాడు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఈ వాక్యం కొంచెం సంకటంగా ఉంది అనేక రకాల అన్వయాలకు వీలుగా ఉంది అందుచేత ఇక్కడ వ్యాఖ్యాత మూల గ్రంథంలో రాబోయే సమాధానాన్ని పరిశీలించి దానిని బట్టి ఈ వాక్యంలో ఐదు ప్రశ్నలు దాగి ఉన్నాయని నిర్ణయించాడు ఒకటి జీవుల మనస్సులో జరిగిన స్వప్నం బయటి ప్రపంచంలాగా ఎలా కనిపిస్తోంది అనే ప్రశ్న రెండు జీవులకు లోపల జరిగే స్వప్నం ఏ ఉపాయం చేత వాళ్లకు కనిపిస్తోంది ఇక్కడ ఇంద్రియాలు లేవు కదా అందుకని ఈ ప్రశ్న మూడు బయట ఉన్న ఈ ప్రపంచం స్వప్నమై లోపల ఎలా కనిపిస్తోంది అని నాలుగు లోపల వెలుపులా కూడా ప్రపంచం ఉంటే అందులో ఒకటి స్వప్నంగా ఎలా కనపడుతుంది అని ఐదు ఈ కనిపించే ప్రపంచం అంతా స్వప్నమే అయితే దీనిలో కొంత లోపల ఉన్నట్టు కొంత బయట ఉన్నట్టు ఎందుకు కనిపిస్తుంది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలను వశిష్ఠుడు తన కథనంలో తీసుకురాబోతున్నాడు కనుక మనం ఆయన మాటలలోకి ప్రవేశిద్దాం వశిష్ఠుడు అంటున్నాడు రామా ఆ ముని ఈ ప్రశ్నకు సంతోషించి వివరంగా సమాధానం చెప్పాడు ముని ఆ బోయేవాడితో అన్నాడు నాయన నాకు కూడా చిన్నప్పుడు వివేకం కలిగి కలుగని రోజుల్లో ఇలాంటి సందేహాలే వచ్చాయి అయితే నేనప్పటికి యోగాభ్యాసం బాగా చేసి పరకాయ ప్రవేశాది విద్యలను సాధించి ఉన్నాను కనుక యోగధారణ ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో స్వానుభవపూర్వకంగా తెలుసుకోవాలని అనుకున్నాను దానికోసం నేను పద్మాసనంలో కూర్చొని పరకాయప్రవేశంలో చేసే ధారణాయోగాన్ని ప్రారంభించి దాని బలంతో నా ఆత్మ చైతన్యంలో నేను స్థిరంగా నిలబడి నా చిత్తాన్ని నేనే దూరంగా పంపాను మళ్ళీ దానిని నేనే దగ్గరికి లాక్కున్నాను ఇలా కొంతసేపు జీవుడికి ఉపాధి అయిన చిత్తాన్ని దానితో కలిసి ఉన్న ప్రాణాన్ని బయటికి లోపలికి నడిపి వాటిని నా తెచ్చుకున్నాను ఆ తరువాత వాటిని నా ఎదుటూ ఉన్న ఒక శిష్యుడి ప్రాణంలో ప్రవేశపెట్టాను అతని ప్రాణము నా ప్రాణము కలిసి అతని హృదయంలోకి ప్రవేశించాడు నా ప్రాణంతో పాటు నా చిత్తము చిత్తంతో పాటు నా జీవుడు కూడా శిష్యుడి శరీరంలోకి ప్రవేశించాయి ఇంత ఉత్సాహంగా నేను ఆ శరీరంలోకి ప్రవేశిస్తే అక్కడ నా పరిస్థితి మాత్రం చాలా సంకటంగా మారిపోయింది నేను మొదట నా శిష్యుడి హృదయ కోశంలోకి చేరాను అక్కడి నుంచి హృదయ నాడుల వెంట కొట్టుకుపోవడం మొదలుపెట్టాను ఆ శరీరం లోపలి సన్నివేశం నారాగందరగోళంగానూ ఉంది ఎటు చూసిన వేల వేల నాడులు వాటిలో అన్నరసాల ప్రవాహాలు అవి కాక ఎముకలు కండరాలు మొదలైనవన్నీ సంకటంగా ఉన్నాయి లోపల ఉండే జఠరాగ్ని అవయవాలను వేడి చేస్తోంది బయట ఉండే చలదను ముక్కు లోపలికి ప్రవేశించేసరికి వెచ్చబడి చేతనాత్మకంగా మారిపోతుంది ఈ గందరగోళంలో నేను వెల్లిగా తట్టుకొని నిలబడి అతని జఠరాగ్ని ద్వారా అతనిలోని తేజోధాతువు అంటే ఈ స్థూల శరీరానికి సూక్ష్మశరీరానికి కూడా మూలకారణమైన పంచభూతాలలో ఒకటైన అగ్ని తత్వాన్ని ఇక్కడ తేజోధాతువు అంటున్నారు అతనిలోని తేజోధాతువు దగ్గరకి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి అతను ఏ ప్రపంచాన్ని చూస్తున్నాడో ఆ ప్రపంచాన్ని నేను కూడా చూడడం మొదలుపెట్టాను నా దృష్టికి అది ఒక కలలాగా ఉంది కానీ నేను అప్పుడు నిద్రలో లేను నిద్రలో లేనప్పుడు కళ ఎలా కనిపిస్తోందో నాకు అర్థం కాలేదు ఆలోచించడం చాలా చాలాసేపటికి ఇలా అర్థమైంది నిజంగా ఉన్న మూల శుద్ధ చైతన్యమే ఇదే చిద్ధాతువు ఈ చిద్ధాతువే అనాది సంస్కార సంపర్కం చేత గుణసితమైనప్పుడు దానిని ఈశ్వరుడు అంటున్నారు ఈ ఈశ్వరుడు మొదట తనను తానే ఆకాశంగా తయారు చేసుకుని దానిలో కొంత భాగానికి భూమి కొంత భాగానికి జలమని కొంత భాగానికి అగ్ని కొంత భాగానికి వాయు కొంత భాగానికి జీవుడని కొంత భాగానికి జగత్తు అని పేర్లు పెట్టి వ్యవహరిస్తున్నాడు ఈశ్వరుడు శూన్యమైన ఆకాశాన్ని ఇలా భూతాలుగాను భౌతిక పదార్థాలుగాను చూసేటప్పుడు తన వాస్తవ స్వరూపాన్ని విడిచిపెట్టడం లేదు లోకంలో ఎవడైనా సరే తన వాస్తవ స్వరూపాన్ని విడిచిపెట్టకుండా తనలో తనే వేరే వేరే రూపాలను కనుక చూసినట్లయితే ఆ రూపాలన్నిటినీ కలిపి స్వప్నం అంటున్నారు లోకులు అయితే మనకు కనిపించే స్వప్నాలన్నీ మన ప్రపంచంలో భాగాలవునా కాదా కాదనడానికి కారణం కనిపించడం లేదు కనుక సిద్ధాదు యొక్క ప్రకాశంలో కొంత భాగం మన జాగ్రత్త అని మరికొంత భాగం మన స్వప్నం అని చెప్పక తప్పదు కనుక మన స్వప్నము మన జాగ్రత్త రెండూ వేరే వేరే కావని తేలిపోతోంది అదీ కాక స్వప్న స్థితిలో ఉండి ఆ దృష్టితో చూస్తే అప్పటికి ఆ ప్రపంచం ఒక జాగ్రత్ ప్రపంచమే దాని దృష్టితో చూస్తే ఇప్పటి ఈ జాగ్రత్ ప్రపంచం ఒక స్వప్నమే ఇదంతా నీ అనుభవం ఉదాహరణకి ఒక ముష్టివేడికి తాను మహారాజునైనట్లు కలవచ్చింది ఆ స్వప్న సమయంలో వాడి సామ్రాజ్యమే వాడి జాగ్రత్త ప్రపంచం ఆ సమయంలో చెట్టు కింది గూడు ముష్టిబొచ్చే మొదలైనవన్నీ వాడికి స్వప్నతుల్యాలే అది వాడి సొంత అనుభవం ఇతరుల అనుభవం దీనితో ఏకీభవించకపోవచ్చు అయితేనేమి ఎవడికి వాడు తన స్వంత దృష్టితో చూసుకుంటే తన జాగరానికి తన స్వప్నానికి మౌలికమైన భేదం ఏమీ లేదు కనుక తన జాగరమే రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పవచ్చు అయితే మరణం అనేది స్వప్నము కాదు జాగ్రత్త కాదు ఆ మరణ దశలో జీవుడి పరిస్థితి ఏమిటి అని మరో ప్రశ్న రావచ్చు కానీ లోతుగా ఆలోచించి చూస్తే మరణం అనేదే లేదు ఎందుకంటే జీవుడు అంటే చెన్మాత్రమే కానీ మరొకటి కాదు కనుక వేల వేల ఆ జీవుడికి మరణం లేదు మరణం ఉందంటే ఎప్పుడు పోయాడు ఎలా పోయాడు వాడు ఎవరికి లేకుండా పోయాడు అనే విషయాలను తేల్చాలి వీటిల్లో వేటికి సమాధానం దొరకడం సాధ్యం కాదు కనుక మరణం అనేదే లేదు అసలు ఈ మరణ చర్చ ఎందుకు ఈ శరీరం అనేది జీవుడి భిన్నంగా ఉంది అనుకున్నాను కనుక వచ్చింది కానీ యార్థస్థితి ఏమిటంటే శుద్ధ చిద్ధతువే ఒకప్పుడు మూర్తమైన శరీరాకారంగాను మరొకప్పుడు తద్భిన్నమైన శరీర రహిత జీవాకారంగాను భాసిస్తోంది ఉన్న మూల వస్తువు ఒకటై అది వేరే వేరే రకాలుగా కనిపిస్తోంది అంటే అలా కనిపించడం అంత భ్రాంతి కాక తప్పదు కనుక సిద్ధాతువుకు ఉన్న మూర్తామూర్తస్వరూపాలలో అమూర్తస్వరూపమే దాని నిజమైన స్వభావమని పరమాణువులాగా అనిర్వచనీయమైన ఆ చిద్ధాతువు యొక్క సారమే భ్రాంతి వల్ల ఒక పక్క దేహంగానూ మరో పక్క జగత్తుగాను కనిపిస్తోంది అని నాకు అర్థం అయింది ఇప్పటి నాకు కలిగిన అనుభవం వల్ల ఓ భయవాడ నీ మొదటి రెండు ప్రశ్నలకు సమాధానం వచ్చింది నీ మొదటి ప్రశ్నలో నీ హృదయం లోపల జరిగిన స్వప్నం నీకంటే వెలుపలుగా ఉన్నట్టు ఎలా కనిపిస్తోంది అని అడిగవు రెండవ ప్రశ్నలో స్వప్న సమయంలో నా ఇంద్రియాలు ఏవి పనిచేయడం లేదు కదా ఆ స్వప్నలోకం నాకు ఎలా కనిపిస్తోంది అని అడిగా ఈ రెండిటికీ భ్రాంతే మూల కారణమని నా అనుభవంలో నాకు తేలింది ఇక నీ మూడో ప్రశ్నలో నీకంటే బయట ఉండే ఈ ప్రపంచం స్వప్నమై నీ లోపల నీకు ఎలా కనిపిస్తోందా అని ఆలోచించావు చెబుతా వినో నివృత్ బాహ్యతో జీవో జీవాధారే హృది స్థిత రూపం స్వం స్వప్నసర్గోయమితివేత్తికచాన్ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట ముప్పై ఏడవ సర్గ నలభై మూడవ శ్లోకం జాగ్రదశ ఉంది సుఖ దుఃఖ భోగాలను కలిగించే పూర్వకర్మ ఉంది కదా అది అప్పుడు ఇంద్రియాదుల విశాంతి కోసం తాత్కాలికంగా శ్రమించిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఆ జీవుడు బాహ్య ప్రపంచం నుంచి వెనక్కు మళ్ళీపోయి తన జీవత్వానికి ఆధారమైన హృదయంలోకి చేరి విశ్రమిస్తాడు కానీ అక్కడ కూడా పరిపూర్ణంగా విశ్రమించడం అతనికి చేత కాదు అక్కడ కూడా చిత్ చిద్వివర్తాలను అంటే చిదాకచాన్ చూడడం ప్రారంభిస్తాడు చిత్ వివర్తాలు అంటే నిజానికి అవి తన యొక్క రూపాంతరాలే కానీ తనకు జాగ్రత్త దిశలో కలిగిన సంస్కారాలను బట్టి ఆ రూపాలను తనకంటే బయట ఉన్నట్టుగా వాడు భావిస్తాడు అలా భావించి తన రూప పరంపరను స్వప్న సృష్టి అని పిలుస్తాడు దీనిని మళ్ళీ చెబుతా వినో జాగ్రత్త దశలో అయినా స్వప్నదశలో అయినా ఉన్నది ఒకటే అదే చిత్కచనం అదే చిదాభాసం అదే తన యొక్క రూపాంతరం ఈ జీవుడి చిత్తం వాడి జీవస్థానంలోంచి బయటకు వచ్చి చిత్ కచనాన్ని చూసినప్పుడు దానిని వాడు జాగ్రత్త దశ అని పిలుస్తున్నాడు అదే జీవుడు చిత్ కచనాన్ని అంటే తన యొక్క రూపాంతరాన్ని తన చిత్తం హృదయంలో లీనమై ఉన్న దశలో చూస్తే దానిని వాడు స్వప్నం అని పిలుస్తున్నాడు కనుక బయట ఉన్న ప్రపంచము లోపల ఉన్న ప్రపంచము అంటూ వేరే వేరే ప్రపంచాలు ఏమీ లేవు నువ్వు చూసే విధానాన్ని బట్టి అదే ప్రపంచం జాగ్రత్త అవుతుంది స్వప్నము అవుతుంది కనుక నీ మూడే ప్రశ్నకు సమాధానం వచ్చింది ఇక నీ నాలుగవ ప్రశ్నలో లోపల వెలుపల ఒకే ప్రపంచం ఉంటే అందులో కొంత స్వప్నంగా ఎలా కనిపిస్తోంది అని అడిగావు అలాగే నీ ఐదవ ప్రశ్నలో ఒకవేళ లోపల వెలుపల ఉన్నది స్వప్నమే అయితే లోపల వెలుపల అనే అనుభూతి ఎలా కలుగుతోంది అని అడిగావు అంటే ఈ ప్రపంచం సత్యం అనుకున్న అసత్యం అనుకున్నా కూడా లోపల వెలుపల అనే అనుభూతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని నువ్వు ప్రశ్నిస్తున్నావు నిజానికి ఈ ప్రశ్నలకి సమాధానం ఇంతకు ముందే వచ్చేసింది జీవుడి యొక్క చిత్తం ప్రపంచాన్ని చూసే విధానాన్ని బట్టి ఈ అనుభూతులు కలుగుతున్నాయని ఇదివరకే చెప్పాను కదా ఇది నిజం కనుకనే ఈ సత్యాన్ని గ్రహించిన సాధకులు క్రమక్రమంగా జ్ఞానభూమికలను అధిగమించి చివరికి జీవన్ముక్తులు అవుతున్నారు నాయన నువ్వు జాగ్రత్త స్వప్నాలను గురించి లోతుగానే ఆలోచించవు కానీ వాటిపైన సుషుప్తము తురము అని రెండు అవస్థలున్నాయి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు వీటిని కూడా పరిశీలించాను నీకు ఆ విషయాలు కూడా చెబుతాను విను జాగ్రత్ స్వప్న రూపాలైన దృశ్య దర్శనాలను పొందుతూ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్న జీవుడికి మధ్య మధ్యలో నాకు ఎందుకు నేను చిత్తాన్ని వదిలేసి ప్రశాంతిగా ఉంటాను అనే భావం కలుగుతూ ఉంటుంది కానీ ఆ భావం ఏకు సేపు నిలబడదు ఆ భావం నిలబడి సేపు వాడు సుషుప్తి దశను అనుభవిస్తాడు ఆ తరువాత వాడు సుషుప్తి నుంచి జారిపోయి ఇటు స్వప్నలోకంలోకో అటు జాగ్రత్తలోకో వచ్చి పడతాడు ఒక్కొక్కప్పుడు జాగ్రత్త దశలో ఉండగా కూడా జీవుడి మనసుకి ఇలాంటి స్థితి సంభవిస్తూ ఉంటుంది ఆ స్థితిలో ఏ సంకల్పాలు ఉండవు ఇవే ధ్యానాది స్థితులు ఇలాంటి స్థితులు మన మామూలు శరీరంలో ఉండే గోళ్ళు వెంట్రుకులు మొదలైన వాటి గోళ్ళు వెంట్రుకులు మొదలైనవి సజీవాల నిర్జీవాల చేతనాల జడాలా అవి మనకు నిత్య జ్ఞాతాల అజ్ఞాతాల అని నిగదీస్తే ఎటు తేల్చి చెప్పలేము వాటికి అన్ని లక్షణాలు ఎంతో కొంత పడుతూనే ఉంటాయి ఏ లక్షణము పూర్తిగా పట్టదు సుషుప్తి ధ్యానాదుల పరిస్థితి కూడా ఇంతే సుషుప్తి గురించి ఆ విషయాలన్నీ అవగతమైనాక నేనిక ఆ ధ్యానంలో తురీయ స్థితిని గురించి అన్వేషించడం ప్రారంభించాను అలా పరిశీలించగా సరియైన జ్ఞానమే తురియము అని నాకు తోచింది ఈ సమ్యక్ జ్ఞానంలో ఒక విచిత్ర పరిస్థితి ఉంది సమ్యక్ బోధావి నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం నూట ముప్పై ఏడవ సర్గ యాభై ఎనిమిదవ శ్లోకం సమ్యక్ జ్ఞానం వల్ల ఇప్పుడున్న ఈ ప్రపంచం మొత్తం అంతా లయించిపోతుంది అంటే కనిపించకుండా పోతుంది కానీ అదే సమయంలో అది ఎక్కడికి పోదు ఉన్నది ఉన్నట్లే ఉంటుంది దేనికి ఉదాహరణ దొరకడం కష్టం కొంతవరకు వెలుగు చీకటిలను ఉదాహరణగా తీసుకోవచ్చు వెలుగు వస్తే చీకటి పూర్తిగా పోతుంది వెలుగు వెళ్ళిపోతే చీకటి మళ్ళీ వస్తుంది ఈ చీకటి ఎక్కడికి పోయి మళ్ళీ వచ్చింది వెలుగు లేని చోటు అంటూ ఒకటి ఉంటే ఈ చీకటి అక్కడికి పోయి మళ్లీ వచ్చింది అని చెప్పవచ్చు మామూలు వెలుగు విషయంలో అలాంటి చోటు ఉండవచ్చు శుద్ధ జ్ఞాన జ్యోతి విషయంలో మాత్రం అది లేని చోటు ఉండే అవకాశమే లేదు కనుక శుద్ధ జ్ఞాన దిశలో చీకటి వంటిదేని ఈ ప్రపంచం ఉన్నది ఉన్నట్లే ఉందని చెప్పాలి అందుకనే తురియ స్థితిలో ఉన్నవాడికి నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం నూట ముప్పై తొమ్మిదవ శ్లోకం జాగ్రత్తు స్వప్నము సుషుక్తి అన్నీ యథాస్థితంగా కనిపిస్తునే ఉంటాయి కానీ అవి లేని వస్తువులే అనే అనుభవం ఉండుంది దీనికి మరో ఉదాహరణగా నీటిని తీసుకోవచ్చు నీరు ఘనంగా ఉంటే మంచు అంటున్నాం ద్రవంగా ఉంటే నీరు అంటున్నాం వాయు రూపంగా ఉంటే ఆవిరి అంటున్నావు ఘనత్వం ద్రవత్వం వాయుత్వం అనే దశలు నీటిలో యార్థంగా ఉన్నాయి అని చెప్పాలా లేవు అని చెప్పాలా రెండు రకాలుగాను చెప్పవచ్చు అలాగే విశుద్ధమైన సమయజ్ఞానంలో జాగ్రత్ స్వప్న సుశుక్యాత్మకమైన ఈ ప్రపంచమంతా ఉన్నది అవుతుంది లేనిది అవుతుంది అని నేను అర్థం చేసుకున్నాను నాయనా వ్యాధ ఈ విధంగా జాగ్రత్త స్వప్న సుషుప్త తురీ అవస్థల పరకాయ ప్రవేశ విద్య ద్వారా అర్థం చేసుకున్న నేను ఇంకా మరికొంత అన్వేషణ చేయాలని నిశ్చయించుకున్నాను పరకాయ ప్రవేశం కోసం నేను యోగ విధానంలో తేజోధాతు స్వరూపాన్ని స్వీకరించి నా శిష్యుడి శరీరంలోకి ప్రవేశించాను కదా ఇప్పుడు అంతకంటే సుఖమైన స్థితికి వెళ్ళి నా శిష్యుడనే జీవుడితో సంపూర్ణంగా ఏకత్వాన్ని పొంది వాడి అనుభవాలు ఎలా ఉంటాయో మరింత లోతుగా పరిశీలించాలి అనుకున్నాను దానికోసం నాకున్న తేజోధాతు స్వరూపాన్ని విడిచిపెట్టి సూక్ష్మతరమైన జీవస్వరూపాన్ని అందుకోబోయే లోపల నా ఇంద్రియ జ్ఞానాలన్నీ కలిసి ఒక్కసారిగా కట్టలు తెంచుకుని బహిర్ముఖంగా పరుగులు తీయడం మొదలుపెట్టే ఇది గమనించిన నేను నా అంతర్గత ప్రయత్నంలో నా ఇంద్రియ జ్ఞానాలను నిగ్రహించి నీటి మీద తేలిపోయే బిందువును బలాత్కారంగా నీటి లోపలికి ప్రవేశింపచేసినట్లుగా నా ఇంద్రియ జ్ఞానాలను జీవతత్వం వైపుకి ప్రసరింపచేశాను అయితే ఈ దశలో ఒక విచిత్రమైన అనుభవం కలిగింది నా శిష్యుడి జీవవాసనలు నా స్వంత జీవవాసనలు ఒకదానిలో ఒకటి కలగాపులకంగా కలిశాయి నాఫలితంగా ఆ వాసనలు రెట్టింపయ్యాయి తత్ఫలితంగా నాకు ఒకే సమయంలో రెండు రకాల ప్రపంచాలు కనబడడం మొదలుపెట్టాయి ఒకే ప్రాంతంలో కలిసి జీవిస్తున్న జీవులందరూ మేమంతా ఒకే ప్రపంచాన్ని చూస్తున్నాం అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు ఈ ప్రపంచాన్ని చూసేటప్పుడు ఎవడి దృక్కోణం వాడిది అందుచేత ఎవడి ప్రపంచం వాడిది అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది నాకప్పుడు భూమి రెండు రకాలుగా కనిపించింది సూర్యుడు రెండు రకాలుగా కనిపించాడు దిక్కులు రెండు రకాలుగా కనిపించాయి ఇలా ప్రపంచమంతా రెండు రకాల రెట్టింపై నాకు కనిపించింది అయితే ఈ రెండు రకాల ప్రపంచాలు పూర్తిగా వీరని చెప్పేందుకు వీలులేదు అవి పాలు నీళ్లు లాగా ఒకదానితో ఒకటి కలిసి రెట్టింపై కనిపిస్తున్నాయి ఈ స్థితిలో నేను కొంత గందరగోళంలో పడ్డాను అయినా త్వరలోనే తేరుకుని గట్టి కృషి చేసి నా జీవజ్ఞానాన్ని నా శిష్యుడి జీవజ్ఞానంలో పూర్తిగా లయింప చేశాను రెండు మహానదులు సంగమించి ముందుకు సాగినట్లుగా మా ఇద్దరి జీవజ్ఞానాలు కలిసిపోయి రూపంగా రూపందే దాంతో మా వాసనలు మా ఉపాధులు కూడా ఏకత్వాన్ని పొందిన అనుభూతి నాకు కలిగింది తత్ఫలితంగా ఇప్పటిదాకా రెండుగా కనిపించిన ప్రపంచం ఇప్పుడు ఒక్కటిగా కనిపించడం మొదలుపెట్టింది ఈ దశలో నేను నా చిత్తంలో ఉండే వివేకాన్ని వదిలిపెట్టకుండానే నా సంకల్పాలను మాత్రం తగ్గించేసుకుని మెల్లిగా వాటిని నా శిష్యుడి సంకల్పాలలో కలిపేశాను ఇప్పుడు నేను అతని చిత్తవృత్తి ద్వారానే బాహ్య అనుభవిస్తున్నాను కానీ నా చిత్తంలోని వివేకాంశను మిగుల్చుకొని ఉన్నాను కనుక జరిగే వ్యవహారం మొత్తాన్ని సాక్షిలాగా పరిశీలిస్తూనే ఉన్నాడు ఆ దశలో ఆ శిష్యుడు తిన్నాడు తాగాడు నిద్రపోయాడు నిద్ర వచ్చేసరికి అతని ప్రాణవాయువు పదివే పలకు పరుగులు తీస్తున్న అతని చిత్తాన్ని పట్టుకొని వెనక్కి గుంజేసింది ఆ గుంజుడు బలానికి ఆ చిత్తంతో పాటు అతని ఇంద్రియ వృత్తులన్నీ కూడా అతని హృదయ పూసరం లోకి ప్రవేశించాడు అక్కడికి సరికి వాటి పరాక్రమం చల్లారిపోయింది వాటికి ఏ పని లేకుండా ఉంది ఆ పరిస్థితి ఇంచుమించు మరణంలాగా ఉంది నేను నా శిష్యుడి జీవతత్వాన్ని ఆవరించి ఉండడం చేత అతని చిత్తవృత్తిని నా చత్తవృత్తి అతని ఇంద్రియ వృత్తులను నా ఇంద్రియ వృత్తి ఆవరించి ఉండడం చేత అతని ఇంద్రియ వృత్తులు చిత్తవృత్తులు ఏనాడీ మార్గాల ద్వారా ప్రయాణం చేశాయో ఆ మార్గాల ద్వారానే నేను కూడా ప్రయాణం చేసి వాటితో పాటే అతని హృదయ కోశంలోకి చేరాను ఆ దశలో అతని అభిస్థానంలో ఉండే సమాన వాయువు ఆయా నాడులలో అటు ఇటు కదులుతోంది కానీ అన్నరసాలు అడ్డుపడడం వల్ల బయటికి పోలేకపోతుంది అతని ప్రాణం మాత్రం అతని హృదయంలో ఉండే పురీ అనే నాడిలో ప్రవేశించి అక్కడ తనతో కలిసి ఉన్న చిత్తాన్ని లొంగ గీసుకొని మింగేసింది చిత్తం లేకుండా పోవడం వల్ల ఆత్మతత్వం మాత్రమే మిగిలి ఒక అనిర్వచనీయమైన సుఖ విశ్రాంతి అనుభవంలోకి వచ్చింది అదే సుషుప్తి దశ ఆ దశలో దుఃఖ స్పర్శ లేదు వశిష్ఠుడు చెప్పిన మాట విని శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మీరు ప్రాణవాయువు మనస్సును మింగేసిందని అందువల్ల మనస్సు పనిచేయడం మానేసిందని చెప్పారు కదా అంటే మనస్సు ప్రాణానికి లోబడి మాత్రమే ఆలోచనలు చేయగలుగుతుందని అంటారా మనస్సుకు వేరే స్వంత స్వరూపం లేదంటారా అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ దేహము ప్రాణము మనస్సు జగత్తు आधारभूतम सन्मात्र कद अठान रज्जु ने विदीते सर्पा की अस्तिवीट अलागे सन्मात्री वेस्ते चाणा अस्तिवे वे అధిష్టానంలోని సత్తా వీటికి సంక్రమించనే సంక్రమిస్తుంది కాగా ప్రాణంలో కలిసి ఉన్న చిత్తానికే అస్తిత్వం అందనప్పుడు ప్రాణం నుంచి విడదీసిన మనస్సుకు ప్రత్యేకమైన అస్తిత్వం కాని స్వరూపం కాని ఎక్కడి నుంచి లభిస్తాయి బ్రహ్మవేత్తల దృష్టిలో ప్రపంచమంతా బ్రహ్మమే చిత్తం కూడా బ్రహ్మమే వారి దృష్టిలో చిత్తం యొక్క స్వరూపం బ్రహ్మమే ఇక సామాన్యుల విషయంలో వాడు పరబ్రహ్మను చూస్తూనే ఇది బ్రహ్మ కాదు అనుకుంటాడు ఈ విషయం అర్థమయ్యేందుకోసం పరబ్రహ్మ మీద వాళ్లు చేసుకునే అధ్యారోపక్రమం ఎలా ఉంటుందో చెబుతాను వీరు సృష్టికి పూర్వం శుద్ధ జన్మాత్రం ఉంది అది తన మీద మనస్సును ఆరోపించుకుంది ఆ మనస్సు తన మీద చలనాన్ని ఆరోపించుకుంది ఆ చలనమే ప్రాణం ఆ మనస్సు మరో పక్కన నుంచి తన మీదకు దిక్కులను కాలాన్ని ఆరోపించుకుంది వాటి సహాయంతో ప్రపంచం తన మీద ుతుంది దాంతో ఇక ప్రపంచవ్యవహారం సాగిపోతూ ఉంటుంది ఇదంతా ఏదో నేను చేస్తుంట కల్పన అనుకోకు ప్రాణీకృతస్వయమయం నను చేతసాత్మా దేహీకృతస్వద్య దేహీకృతస్వపురేవీకృతూ కల్పితపురీష్వనుభూత మేతత్ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట ముప్పై ఎనిమిదవ సర్గ ముప్పై ఏడవ శ్లోకం ఈ శ్లోకంలో నాధ్యహ అనే చోట్ల వాల్విక మహర్షి ఒక మెలికి పెట్టాడు ఇక్కడ నా పాద్యహ అనే పదవి భాగం చేయాలి ప్రథమజీవి అని అర్థం నీ స్వప్నానికి జీవి ఎవరు నువ్వే నువ్వు నీ స్వప్నాల్లో మరో ప్రాణివి అయ్యో ఎలా నీ మనసే నిన్ను అంటే నీ ఆత్మను అక్కడి ప్రాణంగా మార్చింది ఆ ప్రాణం దేహంగా నిన్నే మార్చింది ఆ దేహం చుట్టూ ప్రపంచంగా కూడా నిన్నే మార్చింది కనుక ఎవడైతే స్వప్నలోకపు దేహంగా మార్చబడ్డాడో వాడే అక్కడి కొండగా కూడా మార్చబడ్డాడు రకరకాల నగరాలను ప్రజలను కల్పించి చూపించే స్వప్నాలలో ఇలాంటి పద్ధతి అంతా నీకు అనుభవంలో ఉన్న విషయమే దీన్నే నేను కొంచెం క్రమబద్ధీకరించి అధ్యారోపక్రమంగా వర్ణించాను అంతే తప్ప ఇది నా కల్పన కాదు కనుక రామ ఈ ప్రపంచం అంతా చిత్త కల్పితం అని తేలిపోతోంది ఆ మనసు పరాబ్రహ్మ మీద ఆరోపితమై ఉంది అందువల్ల పరాబ్రహ్మ కంటే భిన్నంగా చిత్తానికి స్వతంత్ర స్వరూపం ఒకటి ఉండడానికి వీలేదు అయితే నీ ప్రశ్నలో మనసు యొక్క మరణశక్తి ప్రాణానికి అధీనమై ఉంటుందా ఉండదా అనే అంశం ఒకటి ఉంది చిత్తం సర్వసామాన్యంగా ప్రాణానికి అధీనమే అయితే అధ్యారోపక్రమంలో మాత్రం మొదటిది మనశక్తి ఈ మనస్సే ప్రాణాన్ని తెచ్చి తన నెత్తిమీద పెట్టుకుద్ది అయినా జాగ్రత్త స్వప్న దశల్లో మనస్సు ప్రాణము పోటీ పడి సమప్రధానంగానే పనిచేస్తాయి సుషుప్తి దశ వచ్చేసరికి మాత్రం చిత్తం బలహీనపడి ప్రాణమే ప్రధానం అయిపోతుంది అని నువ్వు గ్రహించాలి అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు జాగ్రత్త స్వప్నాలలో పట్టుపట్టి పోటీ పడ్డ మనస్సు సుషుప్తి దశలోకి వచ్చేసరికి ఎందుకు ఓడిపోవాలి అంటే వశిష్ఠుడు సమాధానం అది ఓడిపోవడం కాదు నిజానికి మనస్సే ప్రాణాన్ని సృష్టి చేస్తుంది కనుక మనస్సే ప్రధానం కానీ అది సుషుప్తి దశ ప్రారంభమయ్యే సమయానికి బాగా ఉంటుంది ఈ విషయం మరికొంత వివరిస్తాను విను చిత్త జగత్కర్తృ సంకల్పయతి అసత్య నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం నూట ముప్పై తొమ్మిదవ సర్గ ఒకటవ శ్లోకం రామ ఈ ప్రపంచం మొత్తానికి కర్త చిత్తమే అది దేన్ని సంకల్పిస్తే అది అలా అవుతుంది ఇది సత్ అనుకుంటే అది సత్తే అవుతుంది అసత్తు అనుకుంటే అసత్తే అవుతుంది సదసత్ అనుకుంటే సదసత్తే అవుతుంది ఇక్కడ సత్ అంటే జాగ్రత్త ప్రపంచంలాగా వ్యావహారికం అసత్ అంటే స్వప్నంలాగా అసత్యం సదసత్ అంటే ముచ్చపుచిప్ప మీద వెండి బుద్ధిలాగా ప్రాతిభాసికం ఇలా ఎలా కావాలనుకుంటే అలా ప్రపంచ సృష్టి చేసే చిత్తం నాకు ప్రాణం కావాలి ప్రాణం లేకపోతే నేను ఉండలేను అని అంది అందుచేత అప్పటి నుండి అది ప్రాణానికి లోబడి జీవిస్తూ ఉంటుంది అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు అలా అయితే నిద్రపోయేవాడి ప్రాణం వాడి స్వప్నలోకంలోకి ప్రవేశింపచాలదు కదా అంటే అక్కడ ప్రాణం లేని మనోవ్యాపారం ఉన్నట్టే కదా అలాగే ఊహాలోకాల్లో పగటి మేడలు కట్టే సమయంలో కూడా ప్రాణసంపర్కం లేని మనోవ్యాపారం కనిపిస్తోంది కదా మరి మీరు ప్రాణం లేకపోతే మనస్సే ఉండజాలదు అంటున్నారు ఏమిటి అంటే వశిష్ఠుడు అంటున్నాడు స్వప్నంలో కానీ మనోరాజ్యంలో కానీ ప్రాణస్పర్శ లేదని ఎందుకు అనుకోవాలి ఈ జాగ్రత్తలో ఉన్న ప్రాణం ఎలా వచ్చింది కల్పన చేతనే కదా అలాగే ఈ చిత్తం స్వప్న రూపంలో కానీ మనోరాజ్య రూపంలో కానీ ఒక దేహాన్ని సృష్టి చేసుకుంది అంటే అలాంటి ప్రతి చోట ప్రాణాన్ని కూడా సృష్టి చేసుకునే చేసుకుంటుంది అందుచేత స్వప్నాది స్థానాలలో ప్రాణం స్పర్శ లేదనుకోవడం తగదు అందుచేతనే జాగ్రత్త జీవుడైనా స్వప్నజీవుడైనా మనోరజీవుడైనా ఎవడైనా సరే చిత్తం చేత సృష్టింపబడిన వారందరూ చిత్తానికి ప్రాణానికి దేహానికి బద్ధులు అయ్యే ఉంటారు అంటే నేనే దేహాన్ని నేనే ప్రాణాన్ని నేనే చిత్తాన్ని అనే దృఢ నిశ్చయంలో ఉంటారు కరుకరే ప్రతివాడి మనసు తన ప్రాణాన్ని దేహాన్ని అమితంగా ప్రేమిస్తుంది దేహానికి బాధ కలిగితే వాడి ప్రాణానికి కూడా బాధ కలిగినట్లుగా వాడి మనస్సు భావించేస్తుంది అందువలనే అప్పుడు ప్రాణాధీనమైన ఇంద్రియాలు కూడా విలవిలలాడిపోతాయి మనస్సుకు లకిక విషయ జ్ఞానం కలగాలన్న లేక తత్వ తత్వజ్ఞానమే కలగాలన్న చిత్త ప్రాణాలకు సామరస్యం కావాలి అవి రెండూ పరస్పర రథసారథుల వంటివి అంటే మనస్సు ప్రాణాన్ని రథంగా చేసుకొని తాను సారథై ముందుకు పోతుంది అలాగే ప్రాణం మనస్సును రథంగా చేసుకొని తాను సారథై ముందుకు పోతు అంటే శ్రీరామడుగుతున్నాడు అందరి లోను ఇది ఇలాగే ఎందుకు జరగాలి అదే వశిష్ఠుడు సమాధానం సృష్టి ప్రారంభంలో హిరణ్య గర్భుడు దానిని అలా సంకల్పించాడు అందుచేత ఆనేమో ఈ సృష్టి ఉన్నంతకాలము తప్పదు దానిని నియతి అని స్వభావం అని మనం అంటే శ్రీరాముడు ప్రశ్నించాడు ఈ చిత్త ప్రాణాలు ఎప్పుడూ సమప్రాధాన్యంతోనే సాగుతూ ఉంటాయా అంటే వశిషుడు సమాధానం చెప్తున్నాడు కాదు చిత్తప్రాణాలు సమంగా పనిచేస్తుంటే అది జాగ్రత్త అవస్థ ప్రాణవ్యాపారం తగ్గి చిత్త వ్యాపారం ప్రబలంగా ఉంటే అది స్వప్నావస్థ చిత్తప్రాణాలు రెండూ సన్నగిలిపోతే అది సుశుక్తి అవస్థ ఒక్కొక్కప్పుడు దేహంలో ఉండే నాడుల్లో అన్నరసాదులు కాని పిత్తాది ధాతువులు కాని అడ్డం పడి ప్రాణసంచారానికి ఇబ్బంది కలుగుతుంది అప్పుడు ఆ ప్రాణం ఏదో ఒక మూల ఇరుక్కుపోయి ముద్దలాగా అయిపోతుంది అది జడప్రాయం అవుతుంది ఆ దశలో అది చిత్తానికి తన సహాయాన్ని అందించ జాలదు అందువల్ల మనస్సు కూడా ముద్దుబారిపోతుంది అలాంటి స్థితిలో కూడా జీవుడికి సుషుక్తి దశ వస్తూ ఉంటుంది అందుకనే కడుపు నిండా అన్నం తిన్నా లేక అసలే అన్నం అని ఖాళీ కడుపుగా ఉన్నా కూడా ఇలాంటి స్థితి సంభవిస్తూ అంటే శ్రీరామ ప్రశ్నిస్తున్నాడు బాగుంది గురుదేవ ఇంతకు ఆ వ్యాధుడికి గురువైన మహర్షి తన యోగానుభవాలను చెబుతున్నాడు కదా ఆయన సుషుప్తి దశ పరిశీలన దాకా వచ్చాడు కదా ఆ తరువాత ఏం జరిగింది అంటే వశిష్ఠుడు అంటున్నాడు ఆ విషయాలను ఆ ముని మాటలుగానే విను ఆ ముని అన్నాడు నాయన వ్యాధ నేను నా శిష్యుడి హృదయంలో ప్రవేశించానని చెప్పాను కదా ఆ శిష్యుడు ఆ సమయానికి బాగా పీకెల దాకా తిని భుక్తాయాసంతో నిద్రపోతున్నాడు అందువల్ల అతను సుషుప్తి దశలో ఉన్నాడు నేను అతని చిత్తంతో ఏకీభావాన్ని సాధించాను కనుక నేను కూడా సుషుప్తిలోకే కొట్టుకుపోయాను ఇంతలో కొద్దిసేపటికి శరీరంలోని అన్నరసాలు జీర్ణమై నాడీ మార్గాలు తెలుసుకున్నాయి అతని ప్రాణం ఆ నాడుల వెంట కొద్ది కొద్దిగా కదలడం మొదలుపెట్టింది దాంతో అతని సుషుప్తి దశ క్షీణించి స్వప్న దశ ప్రారంభం అయింది నేను కూడా ఆ స్వప్న ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టారు ఆ అంతా అతని హృదయనాడులలో ఉన్న నాకు మాత్రం అది అతని హృదయానికి వెలుపల ఉన్నట్లుగా అనుభూతి కలుగసాగింది ఆ స్వప్నలోకం ఒక ప్రళయావస్థలో ఉన్నట్లు నాకు కనిపించింది సముద్రాలు పొంగుతున్నాయి లోకమంతా నీళ్లలో మునిగిపోతోంది ఆ సమయానికి ఒక ఊళ్ళో ఒక ఇంట్లో భార్యాపిల్లలతో నివాసము చేస్తున్నాను ఆ నీటి పొంగులకు మా ఇల్లు కూడా మునిగిపోయింది మేమంతా ఆ పెనుతరంగాలకు తలోపక్కకి కొట్టుకుపోయాం ఆ గందరగోళంలో భార్యాపిల్లల మాట మరిచిపోయి నా ప్రాణాలను దక్కించుకునే ప్రయత్నంలో నేను ఉన్నాను ఇంతలో ఒక తరంగం ఒక కొండ కొప్పు మీదకు గుంజుకుపోయింది నేనక్కడ రాళ్లను పట్టుకొని అతి కష్టం మీద లేచి నిలబడే ప్రయత్నం చేస్తూ ఉండగానే మరో పెద్ద తరంగం వచ్చి నన్ను మరోవైపుకు గుంజు ఈ విధంగా లేనప్పుడు నానా కష్టాలు పడ్డాను ఇంతలో ఉన్నట్టు ఉండి నాకు అసలు స్వరూపం గుర్తుకు వచ్చింది నేనొక తాపసునని నేను సమాధి దశలో ఉన్నానని కావాలని పరకాయ ప్రవేశం చేసి ఇక్కడికి వచ్చి ఈ అసత్య ప్రపంచాన్ని చూస్తున్నానని నాకు గుర్తు వచ్చింది దాంతో ఉన్నట్లుండి నా కష్టమంతా ఎగిరిపోయింది నేను చూసే తరంగాలు తగ్గలేదు ఊళ్ళు కొట్టుకుపోవడం తగ్గలేదు చివరికి దేవతలు కూడా ఈ ప్రవాహాలలోనే కొట్టుకుపోతూనే ఉన్నారు నేను కూడా కొట్టుకుపోతూనే ఉన్నాను అయినా ఇప్పుడు నాకు దుఃఖం లేదు ఆ నీరు మొత్తాన్ని ఎండమావి నీటిని చూసినట్టుగా చూస్తూ హాయిగా ఉండిపోయాను జై గురుదత్త